రితిస్మృతిపరా పరుమాలయపత్పాదశంకరం లోకశంకరం వాటిష్టిత మనోమే వాచిప్రతిష్ఠురాధీ వేదే స్థానే మాత్రీ అనేకేనా రాత్రా సందా సతంశ్యామి సత్యం అవత శిశ్యాం దిశాంతి పురుషే హ తన జీవ ఏవ తావత్కరంగా అయితే అసలు జీవుడు ఇప్పుడు మూడు ఆత్మలు ఉన్నాయని అన్నారు అది వాళ్ళ సిద్ధాంతం దాని మీద సిద్ధాంతం అంటే మూడు ఆత్మలు మాట తర్వాత ముందు జీవాత్మ సంగతి బతికేటప్పుడు బయటపెట్టు జీవుడున్నాడని నీకు ఎలా తెలిసింది అంటే వాళ్ళు ఉంటాడు ఏముందండి ఇది ద్రష్ట ఆదేశ ఆఘోష్ట విజ్ఞాత ప్రజ్ఞాత ఒకడున్నాడు కదా ఒకలా వాడే జీవుడు అంటే దాంట్లో విరోధం ఉన్నదయా ఎందుకంటే సో జీవుణ్ణి గురించి శృతి అలంగిత్వం ఆత్మ గురించి శృతి అవంగిత్వం అంటే అమతహామంత అవిజ్ఞాతో విజ్ఞాత ఇది చని అది శృతి అవంగిత్వం అంటే శ్రవణాది కర్తృత్వమేనా అమతోమంత అవిజ్ఞాతో విజ్ఞాత ఇది చ ఏ జీవుడైతే శ్రవణము మొదలైన వాటిని చేస్తూ ఉంటాడు శ్రోత మంత అని అన్నావో ఆ జీవుడిని ఆయుధంగా నిరూపించడం విరోధం ఎందుకంటే జీవుడు శ్రవణము మొదలైన వాటిని చేయువాడు అని అన్నట్లయితే అమతో మంత అభిజ్ఞాతో విజ్ఞాత అని చెప్పేటువంటి స్థితికి విరోధం వస్తుంది సో సీత ఏమని చెప్తా ఉందంటే అమతో మంత అవిజ్ఞాతో విజ్ఞాత ఆ పరమాత్మ మననము చేసే సామర్థ్యమును అనుగ్రహిస్తాడు కనుక మంతా అనబడతాడు కానీ ఆ మనన క్రియకు గోచరము కాదు అవిజ్ఞాతో విజ్ఞాత ఆ పరమాత్మ విజ్ఞానమును చేయుటకు కావలసిన సామర్థ్యము అనుగ్రహిస్తాడే కానీ స్వయముగా విజ్ఞానముచే గోచరము కాదు అని శుద్ధి చెప్తోంది తధా న మతేర్మంతారం మన్వీతా నజ్ఞాతేర్ విజ్ఞాతారం నిజానీయా ఇత్యాదిచ అదే విషయాన్ని కూడా మతే మంతారం నన్వీతా మతి ఉంటుంది అంటే బుద్ధి అది సంకల్పిస్తుంది ఆ విధంగా సంకల్పించే సంకల్పించేటువంటి బుద్ధి ఏది కలదు ఆ బుద్ధికి వెనుక నుండి బుద్ధికి మనన సామర్థ్యమునిచ్చేది ఆత్మ అని శృతి చెప్తాను చెప్తుంటే నువ్వేమంటున్నావు మంతయే ఆత్మ అని నువ్వు అది విరోధము అంటే దాని మీద వాడు దాన్ని ఎలా పరిష్కరించేటంటే సత్యం వృత్పతి సిద్ధం ఇది ప్రత్యక్షమైన జ్ఞాయితే ప్రత్యక్ష జ్ఞానంతో నివార్యతే నమతేర్మంతారమి జ్ఞానితే శ్రవణాది నిేనా తప్ప తుతో రతిషోధ ఇంక విరోధన ఉందండి దీంట్లోను మతే మతేర్మంతారన్నమన్వీ అంటే అభిప్రాయం మతి సంకల్పము చేసేటువంటి మతి ఏది కలదు ఆ మతి చేత ఆత్మను మీరు సంకల్పించలేరు అనే వాక్యానికి అర్థం ఏంటంటే మతితో అంటే బుద్ధితో ఆత్మను ప్రత్యక్షంగా డైరెక్ట్ గా మీరు గోచరము చేయలేదు అనే అభిప్రాయం కంటితో డైరెక్ట్ గా చూడలేదు అదృష్ట ద్రష్ట కంటితో డైరెక్ట్గా చూడలేదు ప్రత్యక్షంగా అనుమానంతో చూడచ్చు అనుమానంతో ఆత్మను మనం నిరూపించవచ్చు అక్కడ మననాధిక్రియలకే ఆత్మ నిరూపించబడదు అనే శృతివాక్యం ఏదైతే కలదో దానికి తాత్పర్యం ఇంత మాత్రమే ఏమంటే మననాధిక్రియలకే డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఆత్మ నిరూపించబడదు అని అర్థం అనుమాన ప్రమాణం చేతి నిరూపించవచ్చు కాబట్టి విరోధమేమీ లేదు కాబట్టి అంటే విరోధం దేనికి లేదు ఆత్మ అంటే జ్ఞా శోటామంతా ఇత్యాది ఆత్మ అనే మాటకి నమతోమంతా అవిజ్ఞాతో విజ్ఞాత నమతే మంతారం మిఠాహ ఇత్యాది వాక్యములకు విరోధము లేదు శురోధాన్ని ఎలా పరిహరించేటంటే నమతేర్మంతారం మన్వీఠా అంటే మతీ చేతను బుద్ధిచేతను పరమా ఆత్మను డైరెక్ట్ గా ప్రత్యక్షంగా మన సంకల్పించిన సంభవము కాదు అంత మాత్రమే అనుమానం చేత నడిపించవచ్చు కాబట్టి అనుమానదృష్ట్యా శ్రోతామంత అనేది ఆత్మ ప్రత్యక్ష దృష్ట్యా మతేహ మంతరం నమన్వీ అని ఆత్మ గురించి చెప్పవచ్చు అర్థమైందా నీకు ఆ విధంగా సో జ్ఞాయచేత శ్రవణాది లింగైన అనుమాన ప్రమాణం అనుమానంలో లింగం ఉంటుంది శ్రవణం అనేది వినికిడి శబ్దజ్ఞానము వినికిడి ద్వారా శబ్దజ్ఞానం కలుగుతోంది అనే లింగమును లోపల శబ్దజ్ఞానము అనుగ్రహించేటువంటి ఆత్మ గలదోర్ణ అనుమానం చేస్తాం ప్రత్యక్ష ప్రమాణమునుకో ఆత్మ భోజనము కాకుండా అనుమాన ప్రమాణం చేతి సిద్ధిస్తుంది కాబట్టి అనుమాన ప్రమాణ దృష్ట్యా ఆత్మని శివతా అంతా విజ్ఞాత అంటారు ప్రమాణ దృష్ట్యా ఆత్మ మతేహం అంటారని నమన్విధాహ అని అంటారు సరిపెట్టేస్తాం లేదు ఇంతవరకు ను శ్రవణాది లింగేనాపి కథం జ్ఞాయితే నేనే సిద్ధాంతం అంటున్నాడు నువ్వు శ్రవణమనే లింగము చేత శ్రవణము ఆది సిద్ధం చేతను దర్శనము సూచిత మొదలైన లింగము చేత ఆత్మ తెలియబడుతోంది అనుమానం చేత లింగం అంటే అనుమానమే ఇంకా తెలియబడుతోంది నువ్వు అంటావు అది మాత్రమే అలా అడుగుతుంది అని అడుగుతున్నాడు ఎవరి అసలు సమస్య ఏదంటే యవత శృణోత్యాత్మా శ్రోత్యం శబ్దం త్రవణక్రియయ వర్తమాన విజ్ఞానక్రీయే నంభవత ఆత్మని పర ఇక్కడ సమస్య ఏమంట వస్తుందంటే నువ్వేమంటున్నావు ఆత్మ అంటే శ్రోతారంతా విజ్ఞాత ద్రష్ట విజ్ఞాత ఆఘోష ఆదేశ ప్రజ్ఞాత అనుమంటున్నావు అలా కుదరగారి ఎందుకంటే సపోజ్ ఆత్మ శ్రవణము చేసుకోమనుకో ఆత్మ శ్రవణవుతాయి దేన్ని వింటుంది వినదగిన శబ్దమునే వింటుంది అంటే శృతి వినదగిన అంటే శృతి గోచరమైన గోచరమైన శబ్దమును వింటుంది అనుమనుకో అప్పుడు ఆత్మ ఆ వినుట అనే పనిలో పూర్తిగా నిమగ్నమై వ్యగ్రమై ఉంటుంది అదే ఆత్మ ఎందు మనన క్రియ ఉండదు అంటే శ్రోతయోగ ఆత్మ మనత అలాగే శ్రోతయోగ ఆత్మ విజ్ఞాత కూడా కాలేదు మనన విజ్ఞాన క్రియలు ఉండవు మననమంటూ చేస్తే దేన్ని మననం చేయాలి ఎన్నో ఒకదాన్ని ఇతరులను మననం చేస్తోంది చెప్పడానికి వీరలేదు ఆత్మని పరప్రవ తనకంటే ఇతరమైన దాని విషయంలో మననము చేస్తోంది ఆత్మ అంటే ఆత్మ మననము మరి యొక్క ఇతర ఇతరమును మననము చేస్తోంది అని కానీ లేక ఆత్మ తనను తానే మననము చేస్తోంది అని కానీ చెప్పుటకు అవకాశము ఉండదు ఎందువల్లంటే ఆత్మ శ్రవణక్రియలో పూర్తిగా నిమగ్నమైంది కనుక కాబట్టి యథాశ్రోత తదా నామంతా నా విజ్ఞాత ఆత్మ నువ్వేమంటున్నావు సో నా అంతా విజ్ఞాత నువ్వు ఉంటున్నావు దానిపై పైగా అనుమాన ప్రమాణం చేత సిద్ధింపజేస్తున్నావు కాబట్టి ఈ దోషము నువ్వెలా పరిహరించగలవు తథా అన్యత్రాభి మననాధిక్రియాసు ఈ సమస్య కేవలం శ్రవణం అనేది దృష్టాంతంగా చెప్పడమే కానీ మననము మొదలైన క్రియల ఎందు కూడా ఇదే సమస్య ఉత్పన్నమవును ఎలాగా ఎదా ఆత్మ ఆత్మ మనుతే తదా మనన వ్యాపారే ఏవ వర్తమానత్వా ఆత్మని పరత్రవ శ్రవణం దర్శనం ఇత్యాది కర్మకర్తం న పారయతి తెలిసిందా కాబట్టి ఆత్మ మననక్రియను చేస్తోంది అన్నామనుకో అన్నట్లయితే ఆ మన క్రియలోనే పూర్తిగా మునిగిపోయి ఉంటుంది కనుక ఇంకెష్ట ఇష్టం వింటోంది చూస్తోంది అని చెప్పడానికి వీలుండదు కాబట్టి అప్పుడు నువ్వేమో చెప్పాలి మన చెప్పాలి మనత నా శ్రోత నా విజ్ఞాత నా ద్రష్ట ఉంటుంది మరి నువ్వలా చెప్పట్లేదు కదా నువ్వేమంటున్నావు శ్రోత అంత విజ్ఞాత అంటున్నావు కాబట్టి ఈ ఈ దోషమును ఎలా పరిహరించగలవు కాబట్టి నువ్వు అసలు జీవ ఆత్మనే నిరూపించలేవు జీవాత్మనే నిరూపించడానికి దిక్కు లేని నీకు మూడు ఆత్మలు ఉన్నాయని చెప్పేటువంటి సమస్య ఎక్కడి నుంచి వస్తుంది అది శ్రవణాదిక్రియా తర్వాత ఇప్పుడు శ్రవణం ఉన్నది శ్రవణక్రియ ఉన్నది శ్రవణ క్రియకి అంటే వినుట అనే క్రియ వీళ్ళంతా క్రియ కింద చెప్తారు వాళ్ళు అందుకోసం సిద్ధాంతం ఏం చేస్తున్నాడంటే వాళ్ళ భాషలోనే వాళ్ళతో మాట్లాడుతున్నాడు వినుట అనే క్రియ కల వినుట క్రియ కాదు జ్ఞానం అది జ్ఞానం వేరు క్రియ వేరు సిద్ధాంతంలో కానీ అది క్రియగానే నైయా యుగ పరిభాషను అనుసరించి మాట్లాడుతూ వ్యాక్యం ఆ చర్చ ఇప్పుడు శ్రవణం చేస్తోందా చేస్తోంది శ్రోతాన్నం ఆత్మశ్రోతాన్నం శ్రవణం చేస్తోంది అంటే దేన్ని శ్రవణం చేస్తుంది ఆ శ్రవణమునకు విషయమైన దాని శ్రోత అవుతుంది శ్రవణమునకు విషయము శబ్దమునకు శ్రోత అవుతుంది అలాగే మంత అన్నా మంతవ్యమైన విషయమునకు మంత అవుతుంది ద్రష్ట అంటే ద్రష్టవ్యమైన విషయమునకు ద్రష్ట అవుతుంది కాబట్టి ఈ వ్యాపారముల చేత విషయములు నిరూపితమవుతాయి తప్ప ఆత్మల్లా నిరూపితం ఆత్మ నిరూపితమయ్యేందుకు అవకాశమే లేదు శ్రవణం శబ్ద విషయభూతం సత్ నా శ్రోతృ విషయే భవతి అది అంటే ఆయన అభిప్రాయం ఏమిటంటే ఇప్పుడు శ్రవణమును బట్టి నీవు ఆత్మను నిరూపిస్తాను ఆత్మను నిర్ధరి నిర్ధారిస్తాను నిర్ధారించుటాన్ని దీర్ఘం పెట్టాలి వ్యాకరణం తెలుసుకున్న దీర్ఘం పెట్టరు దీర్ఘం రాదు నిర్ధరించుటాన్ని అనాలి మంగళ సమాజంలో నిర్ధారించు కానీ అలవాటైపోయింది కాబట్టి అలా అంటున్నారు కానీ పండితులు అలా అన్నారు ఇప్పుడు శ్రవణం ఉన్నది శ్రవణమును బట్టి ఏది నిర్ధారితమవుతుంది శబ్దం నిర్ధారితమవుతుంది శ్రవణక్రియని బట్టి శబ్దం నిర్ధారితమవుతుంది కాబట్టి అవుతుంది కానీ శ్రవణక్రియని బట్టి శ్రోత యొక్క ఆత్మ ఎలా నిర్ధారితమవుతుంది అని అంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే శ్రవణక్రియని బట్టి ఆత్మను అనుమానం చేస్తారంట శ్రవణక్రియని బట్టి ఆత్మను ఎలా అనుమానం చేస్తాం శ్రవణక్రియను బట్టి శ్రవణక్రియ ఉన్నది కనుక శబ్దం నిర్భరితం అవుతూ ఉంటుంది ఆత్మ నిర్భరితమయ్యే అవకాశమే లేదు శ్రవిశయు ఏవ శ్రవణక్రియ అనేది తనకు విషయమైన శబ్దము మాత్రమే ప్రవర్తిల్లును అక్కడతో దాని పని ఆ పని పూర్తి చేసిస్తే అక్కడికి అది సెట్ అయిపోయిందంటే నువ్వు ఆ శ్రవణక్రియని ఆలంబనంగా పట్టుకుని శ్రోత యొక్క ఆత్మని అనుమానం చేస్తావడానికి అవకాశము లేదు దీన్ని శ్రవణం శబ్ద విషయభూతం సత్ నా శ్రోతృ విషయే భవతి ఆయన బాగా శ్రవణము శబ్దము విషయముగా గలదై ఉన్నందు శబ్ద విషయభూతం అంటే శబ్ద విషయ యుస్యస ఆ విధముగా ఉంటోంది శ్రవణం అనేది శ్రవణం అంటే వినుట అనే క్రియ శబ్దము విషయముగా గలదై ఉంటోంది కనుక శ్రోతృ విషయే నభవతి ఈ శ్రవణము శబ్దములు విషయముగా చేయగలుగుతుంది తప్ప శ్రోతలు విషయముగా ఎలా చేయగలుగుతుంది తర్వాత అదొకటి ఇంకా ఇంకా ఇంకా ఆయన రాసిన దాన్ని నేను మళ్ళీ మోడిఫై చేసి చెప్తున్నా ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా శ్రవణమున్నది శ్రవణము దానికి విషయం ఏమిటి శబ్దము విషయము కాబట్టి శ్రవణము శబ్దము విషయముగా గలది అదుము నువ్వేమంటున్నావు ఆత్మశ్రోత అంటున్నావు శ్రోత ఆత్మ ఆత్మశ్రోతకి శ్రవణమనే క్రియ విషయం అవుతుంది కాబట్టి శ్రవణమునకు శబ్దం విషయం అవుతూ ఉంటుందే తప్ప శ్రోతకి శ్రవణం విషయము కానే కాదు అంటే వేదాంతులైతే ఆత్మసాక్షి అని చెప్తారు కాబట్టి వాళ్ళకి విషయం అవుతుంది వాళ్ళు అలా చెప్పరు కదా కాబట్టి వాళ్ళ దృష్టిని మనం వాళ్ళ సిద్ధాంతాన్ని బట్టి ఆలోచించినట్లయితే శ్రవణము గలదు శ్రవణము దేనిని నిర్ధరిస్తుంది శబ్దమును నిర్ధరిస్తుంది ఎందువలన శ్రవణములో శబ్దము విషయం అవుతున్నది కనుక ఓకే నువ్వు ఆత్మ శ్రోత అన్నావు శ్రోత అని దేన్ని బట్టి చెప్పావు శ్రవణమును బట్టి చెప్పారు అంటున్నావు ఆత్మ శ్రోత శ్రవణమును శ్రవణం చేస్తోందా శ్రవణమును వింటోందా ఆత్మశ్రోత అయిన ఆత్మకు విషయం శ్రవణమా కాదు కదా శ్రవణాన్ని శ్రవణం చేయట్లేదు ఆత్మ కాబట్టి శ్రవణమనేది విషయమును నిర్ధరిస్తుండే కానీ తిరగబడి వెనక్కి వెళ్ళి శ్రోతను నిర్ధరించదు ఓకే ఒకవేళ శ్రోతను నిర్ధరించాలంటే ఎలా ఉండాలి శ్రవణము విషయమును నిర్ధరి విషయమును విని నిర్ధరించింది సరిగ్గా అదేవిధంగా శ్రోత శ్రవణమును విని నిర్ధరించాల్సి ఉంటుంది మన అనుభవంలో లేదు నహి మంతవ్యాదన్యత్ర దీన్నే ఇంకొంచెం జాగ్రత్తగా వివరించారు శ్రవణం అయింది కదా మననం దగ్గరికి రా ఇప్పుడు మననం అన్నది మనన క్రియ కాదు మనన క్రియ మంతవ్యమునకు మంతవ్యము అంటే మననం చేయబడేది కాని ఎందు తప్ప దాని ఎందు ప్రసరిస్తుందే తప్ప మంతు మనన సంభవం మననము మంతవ్యమునందు ప్రసరిస్తుంది అంటే తప్ప ఆత్మ మంత ఆ మంత మననమనే క్రియను చేయించున్నాడు అని నిర్ధారించటానికి కూదరదు ఇంతక ఇంతకు ముందు శ్రవణము చెప్పిన ఆర్థ్యం అంటే ఇది నిర్ధరిస్తుంది కానీ శ్రవణమును శ్రవణము చేసే ఆత్మను నిర్ధరించదు అలాగే మననము మంతవ్యమును నిర్ధరిస్తుందే తప్ప మననమును మననము చేసే మంతను నిర్ధరించదు కాబట్టి శ్రోత మంత అని చెప్పుటకు శ్రవణ మనన క్రియలు లింగములు అని చెప్పేటువంటి అవకాశము లేనే కాబట్టి ప్రత్యక్షంగా కానీ అనుమానంగా కానీ నీవు ఆత్మను శ్రోతావంతా అని నిర్ధరించుట సంభవము కాదు కాబట్టి నువ్వు జీవాత్మనే నిర్ధారించలేకపోయావు అని ఆర్గ్యుమెంట్ ఓకే ఇది నా తరఫు నుంచి నేను క్లియర్ చేసేసాను నేను ఎవరి సైడ్ అది సాటిస్ఫైడ్ విత్ మళ్ళీ పూర్వపక్షం అంటున్నాడు నన్ను మనసు సర్వమే గంటవ్యం అంటే చూడండి అదంటారు ఏంటండి మనస్సు ఉంది మనస్సు అంటే దాని పని వెళ్తే మనన వ్యాపారం చేసేది మనస్సు అది అన్నింటినీ మననం చేస్తుంది సంకల్పించడం మననం అంటే సంకల్పించడం మనస్సు మంతవ్యమును సంకల్పం చేస్తుందని మీరు ఒప్పుకుంటారు కదా ఏది ఏది మంతవ్యం ఉంటే దానిని దానిని సంకల్పిస్తుంది ఇప్పుడు ఘటము ఉన్నది ఘటమును సంకల్పిస్తుంది పటమును సంకల్పిస్తుంది సర్వమును సంకల్పిస్తుంది పనిలో పనిగా మంతమైన ఆత్మను కూడా సంకల్పిస్తుంది అని వాడి అభిప్రాయం ఓకే ఎందుకంటే దానికి సంకల్పించే శక్తి ఉన్నప్పుడు మననము ఆత్మను కూడా సంకల్పిస్తుంది కాబట్టి ఆ విధముగా ఎలా అయితే మననము మంతవ్యమును నిర్ధరిస్తుందో ఒకనొక మంతవ్య విషయమును నిర్ధరిస్తుందో అదే విధముగా అదే మననము మంతయు ఆత్మను కూడా నిర్ధరిస్తుంది అని మేము చెప్తాము అని అంటాడు ఎందుకంటే దాని పని నిర్ధరించడమే వర్ణనము చేయుటమే చేస్తుంది ఆత్మను కూడా అని అంటాడు ఓకే సత్యమేవం తథాపి సర్వమీ మంతవ్యం మంతారమంతరేనా నా అంటే మీ చెప్పింది బాగానే ఉన్నాయా నేనేం కాదనట్లేదు కానీ ఒక తథాపి ఏమిటంటే చూడు మన్ అంతను మనస్సు మననము చేయును అని నువ్వు చెప్పావు ఇప్పుడు మంత య ఆత్మ లేకుండా మనస్సు మనస్సు అంటే ఒక ఫంక్షన్ అది సర్వమును మననము చేయగలుగుతుందా చెప్పు నువ్వు చేయడం సంభవం కాదు ఆత్మ ఉండాలి మంత ఆత్మ ఉన్నప్పుడే మననము అంటే మనస్సు సర్వమును మననము చేయగలుగుతుంది అని అని కదా మరి అంటే పూర్వభక్ష అంటాడు అవును నువ్వు చెప్పింది ఉంది మన ఉన్నప్పుడు మాత్రమే మననము సర్వమును మననము చేయగలుగుతుంది అన్నమాట బాగానే ఉంది కానీ నువ్వు ఆ మాట విన్నావు కదా దాన్ని బట్టి ఏమి తేలింది ఇప్పుడు నేను చెప్పిన సిద్ధాంతానికి ఏం కష్టం మోపు ఏమొచ్చింది సమస్య ఏమొచ్చింది అని పూర్వభక్ష అడిగినాడు పూర్వక్షేష్ఠ అభిప్రాయం ఏంటంటే ఆత్మమంత అని నిర్ధారి నిర్ధరించటం అతని అభిప్రాయం సో అందుకోసం అలా అడిగాడు అడిగితే సిద్ధాంత అంటాడు ఇదమత్ర సార్ నీ విషయంలో ఈ సమస్య వస్తుందా ఏమిటది సర్వస్యోయం మంత సమంతేతి నమంతం ఎ్యాత్ ఇప్పుడు మననమనే క్రియ ఉన్నది మంత ఆత్మ అంటారు ఆత్మ మనస్సు ద్వారా సర్వమును మననము చేస్తుంది అనిగలరు నువ్వనేది కరెక్టే మంత ఆత్మ మనస్సు ద్వారా సర్వమును మననము చేయగలుగుతుందే తప్ప అదే మనస్సు ఆ మంతను మాత్రం మననం చేయలేదు అదే తిరగవేశాడు దాన్ని సర్వస్వయ అయం మంత ఏ మంత అయితే ఈ మంత్ర ఉన్నాడు వీడు మనస్సు ద్వారా సర్వమును మంత మననము చేస్తున్నాడు గునుక స మంత మంతయ వాడు ఆత్మ మంతగానే ఉంటుంది తప్ప నమంతవ్య సార్ ఆత్మ మంతవ్యము మననము చేయదగ్గది ఎన్నడూ అవదు అంటే ఏదన్నమాట అభిప్రాయం మనస్సు మననము చేసే శక్తి సర్వమును మననము చేస్తుంది ఒక్క మంతను మినహాయించి సర్వమును మననం చేస్తుంది మంతను మననం చేసే సామర్థ్యం మాత్రం మనస్సుకు లేదు ఎందుకంటే మంత లేకుండా మనస్సే లేదు గనుక ఓకే కాబట్టి ఇప్పుడు పట్టకారుతోటి మీరు జగత్తునంతానే పట్టుకోవచ్చు సూర్యమండలాన్ని కూడా పట్టకారుతో పట్టుకోగలుగుతారు కానీ పట్టకారుతోటి ఆ పట్టకారును పట్టుకున్న చేతిని మాత్రం పట్టుకోవడం కుదరదు ఇది వెల్నోన్ ఆర్గ్యుమెంట్ అదే ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు నద్విమంతా అస్థీయ ఇప్పుడు ఆత్మ మంత అన్నాం అనుకోను ఆత్మమంత అంటే ఈ మంత ఎలా సిద్ధించింది మననమును బట్టి సిద్ధించింది అని అంటున్నారు మననమును బట్టి మంత సిద్ధించింది మననమును బట్టి సర్వము సిద్ధిస్తుంది తప్ప మంత సిద్ధించరు అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది ఈ మంత మంత ఆత్మను మననము చేసే ఇంకో మంత గలదు అని చెప్తే ఆ ఇంకో మంత్ర దృష్ట్యా ఆ ఇంకోమంత యొక్క మననములో ఈ మంత్ర సిద్ధించాలి తప్ప సర్వమును మననము చేసే మనస్సు ద్వారా ఈ మంత్ర సిద్ధించడానికి అవకాశము లేదు ఇక్కడ రెండు మంటలు వస్తాయి అది వర్కౌట్ కాదు ఓకే ఎందుకంటే ఒక జీవాత్మను నిర్ధారించడానికి ప్రయత్నం చేసి మంట అని పేరుతోటి ఇప్పుడు రెండు మంత్రలు ఎక్కడ వస్తాయి అదొకటి తర్వాత ఆ మంతకి మరో మంట అనే అది ఇన్ఫినిట్ రిగ్రేషన్ అనే ఒక సమస్య ఒకటి ఉంటుంది కాబట్టి మంతను మననము చేసే ఇంకో మంత లేదు రెండవ ఉండదు మంతను మనస్సు మననము చేయలేదు కాబట్టి మననమనే క్రియను బేసిస్గా నీవు మంతని అనుమాన ప్రమాణము చేత నిర్ధరించుట సంభవము కాదు దాన్ని వివరిస్తాడు ఆత్మనైవ మంతవ్యదా ఏ మంతవ్య ఆత్మ ఆత్మనాసే అప్పుడు ఇంకో మాట చెప్పాలి మనస్సు సర్వమును మననము చేస్తుంది తప్ప మంతను మననము చేయలేదు మంతను మననము చేసే మరో మంత ఉండలేదు కాబట్టి ఇంకా దీని నుంచి బయటపడడానికి ఇంకో ఉపాయం చెప్పచ్చు ఏంటంటే మంత తననే మననము చేస్తుంది మంత తనను మననము చేస్తుంది అంటే మళ్ళీ ఏమైనట్టు మనన క్రియ ద్వారా మంతను పట్టుకోవచ్చు మంతను నిర్ధరించవచ్చు మంత తనను మననము చేసింది కాబట్టి మననమున్నది ఆ మననాన్ని పట్టుకుని మంతను మేము నిర్ధరిస్తాము ఎందుకంటే ఆ మంత తన చేతనే మననము చేయబడేదైనప్పుడు ఎదా సహా మంత ఆత్మనైవ మంతవ్య తన చేతనే చేయబడేదైనప్పుడు తదా ఏన చె మంతవ్య ఆత్మ ఆత్మ ఏనా ఆత్మన ఆత్మ ఎశ్చ మంతవ్య ఆత్మ అని రెండు ఆత్మలు వస్తాయి ఏ ఆత్మ అయితే మననం చేయబడుతోందో అదొక ఆత్మ ఏ ఆత్మ మననము చేస్తోందో అదొక ఆత్మ రెండు ఆత్మలు వస్తాయి ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఎలా వస్తుందంటే మనన క్రియ గలదు అంటే మనస్సు మనస్సుకే మనన క్రియ అని పేరు మనస్సు మననము చేస్తుంది అంటాడు కానీ ఆత్మంతని మనము చేయలేదు నువ్వెమని ప్రతిజ్ఞ చేశావు ఆత్మ అంటే మంత్రాన్ని ప్రతిజ్ఞ చేశావు ఎలా నిర్ధరిస్తామంటే మనన క్రియను బట్టి మంతను నిర్ధరిస్తానంటావు మనన క్రియ చేత సర్వము మననము చేయబడుతుందే తప్ప మనన క్రియ చేత మన ఆ మంత్ర విషయముగా చేయబడదు కొటేసే కాబట్టి మనన మనస్సు వల్ల అబద్ధది అయితే పోనీ ఈ మంత్రని మననము చేసే మరో మంత్ర ఉంది అంటే రెండు రెండు మంత్రలు అది ఇన్ఫినట్లం అది కుదరదు ఇంకా ఒక్కటే ఉపాయం ఇండింది అదేమిటంటే మంత్రయుగ ఆత్మ తనను తానే చేస్తుంది అని చెప్పాల్సి ఉంటుంది అలా చెప్పినప్పుడు ఆత్మ ఏ ఆత్మని మననం చేస్తుందో ఆ మననము చేయబడే ఆత్మ ఒకటి మననము చేసే ఆత్మ రెండవది అని రెండు ఆత్మలు వస్తాయి ఒక జీవాత్మను నిర్ధారించడానికి పూనుకుని రెండు ఆత్మలని మనం తయారు అవుతుంది లేదా అది అది ఒప్పదండి ఒక ఆత్మని పట్టుకో త్రయో త్రయ ఆత్మ ఆత్మాన అట్లు జీవాత్మలో ఒకటి రెండు ఎక్కడ కుదురుతుంది కుదరదు కాబట్టి ఒక్కటే ఆత్మ మీరు పెట్టాలంటే ఇంకో పద్ధతిని అవట్లేదు ఏక ఏమవా ఆత్మా ద్విధా మంత్రుమంతం ద్విషకలీ భవే వంశాధివత్ అప్పుడు నువ్వేం చేయాల్సి ఉంటుంది ఆత్మతనను తానే మననము చేస్తోంది అంటే మనన క్రియ ఉన్నది ఆ మనన క్రియని బట్టి ఆత్మను నిర్ధరిస్తాము ఆత్మతనను తానే మననం చేస్తుంది అని నువ్వు అప్పుడు ఒకే ఆత్మని మొదలుపెట్టి ఆత్మని వెదురు బొంగుని ఇలా మధ్యలోకి చీల్చినట్టుగా రెండు మొక్కలు చేయాల్సి ఉంటుంది వెదురు బొంగుని ఇలా మధ్యలోకి జీవిస్తారు కదా అడ్డంగా కొట్టడం కాదు పొడుగ్గా జీవిస్తారు అప్పుడు ఇటువైపు చీలిక మననము చేసే ఆత్మని అటువైపు చీలిక మననము చేయబడే ఆత్మని రెండు శకలములను తయారు చేసినట్టుగా ఆత్మని చేయాల్సి ఉంటుంది అది ఉభయ అనుపస్తిరేవా ఈ రెండు ప్రకారములుగా కూడా అది యుక్తియుక్తముగా ఉండదు రెండు ప్రకారములు అంటే ఏమిటి ఈ మంతలు మననము చేసే మరొక మంత కలదు అని పైన చెప్పిన ఆ ప్రకారం కానీ లేదా మననము చేసే మంత తనను తానే మననము చేస్తుంది అనే పద్ధతి చేత కానీ రెండు పద్ధతులు కూడా యుక్తియుక్తములు మంత ఉంటే కానీ మననము చేయలేని మనస్సు సర్వమును మననము చేయగలిగిన సమర్థత కలిగి ఉన్నదైనప్పటికీ తిరగబడి మంతను మననము చేయుట సంభవము కాదు కాబట్టి మననక్రియను అడ్డుగా పెట్టుకుని మంతను నిర్ధరించుట సంభవము కాదు అనుమాన ప్రమాణం చేశారు ఓకే ప్రకాశకత్వానుపత్తి సమత్వా ఇది ఎలాగంటే అంటే ఒకే ఆత్మ రెండు శకలములై ఒక శకలము మంత అని ఇంకొక శకలము మంతవ్యము అనేది పొసగదు అది ఎలాంటిదంటే రెండు దీపములు ఉంటాయి ఒక దీపము ఇంకొక దీపమును ఎనడూ ప్రకాశించలేదు ఎందుకంటే రెండు కూడా ప్రకాశించే ధర్మము గలవయ్యే సమత్వాత ప్రకాశించడానికి ధర్మము రెండింటికీ సమానం అంచేతనే థౌజండ్ క్యాండిల్ బల్బు జీరో క్యాండిల్ బల్బు ఉందనుకోండి మీరు జీరో క్యాండిల్ బల్బు థౌజండ్ క్యాండిల్ బల్బు ప్రకాశంలో ప్రకాశిస్తుందా లేక తన ప్రకాశంలో ప్రకాశిస్తుందా తన ప్రకాశంలో ప్రకాశిస్తుంది 1,000 క్యాండిల్ బల్బు ప్రకాశం దానికి అక్కర్లేదు ఒక బల్బు ఇంకొ ఒక దీపం ఇంకొక దీపమును ప్రకాశింపజేయటం అనేది అంగీకారం కాదు శాస్త్రం కాబట్టి పైగా పెద్ద దీపం చిన్న దీపాన్ని కత్తివేస్తుంది తప్ప ప్రకాశింపజేయటం కాబట్టి ఒక శకలము ఒక ఆత్మ ఆత్మ యొక్క ఒక ముక్క ఇంకొక ముక్కను మననము చేయుటం అనేది సంభవమే కాదు ఎందుకంటే మననము చేయుటం అంటే ఇది యొక్క లక్షణం అది రెండు ముక్కలు ఉన్నాయి ఒక చైతన్యపు ముక్క ఇంకొక చైతన్ చైతన్యపు ముక్కను ప్రకాశింపజేయటం అనేది సంభవము కాదు తర్వాత నంత్రం మంతవ్యే మనన వ్యాపారశూన్య కాళ అస్తి ఆత్మ మననాయనాయ ఇంకొకటి నువ్వు ఆత్మ మంత ఈ మంతని ఎందుక మంతని ఎందుకైంది మననం చేస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని మంత అన్నా వచ్చింది అది మననం చేస్తూ ఉంటుంది కదా దేన్ని దేనితో మననం చేస్తుంది మనస్సుతో మననం చేస్తుంది దేన్ని మననం చేస్తుంది సర్వమును మననం చేస్తుంది మరి అయితే ఈ మంత యొక్క ఆత్మ సర్వకాలముల ఒకదాన్ని కాకపోతే మరొకదాన్ని ఎప్పుడూ మననము చేస్తూనే ఉంటుంది కనుక మనన వ్యాపారము లేకుండగా ఉన్న సమయమే ఉండదు కాబట్టి దాని మనన వ్యాపారంలో ఏదో ఒకటి విషయం అవుతూనే ఉంటుంది కాబట్టి అటువంటి మనస్సు అటువంటి మనస్సు అటువంటి మంత చే అనుగ్రహం చేత మనన వ్యాపారం చేస్తూ ఉండే మనస్సు సర్వమును మన మననము చేస్తూనే ఉంటుంది కనుక ఆ సర్వమును మననం చేయుట మానివేసి మంతను మననము చేసే పరిస్థితి ఉదయించలే ఉదయించదు ఓకే అంతేకానే మననము చేసేది మనస్సు దాని వెనుక ఉండే సాక్షి ఆత్మచైతన్యము ఈ మనస్సు సకల జగత్తును మననం చేయగలుగుతుందే తప్ప ఆత్మచైతన్యము సాక్షిని ఎన్నడూ మననం చేయలేదు అనే వేదాంతుల సిద్ధాంతమే నిలబడుతుంది ఓకే ఎదపేనా ఆత్మానం అనుతేమంతా మంతా ముందు పెట్టుకోవాలి ఎదవి మమతా లింగే యదాపి ఓకే యదాపి మంతా ఆత్మానం రాత్రిమంతా లింగేన ఆత్మానం మనుతే అని పెట్టుకోవాలి తదాపి దేవా లింగేన మంతవ్య ఆత్మాయంతే అంటే ఇంతవరకు చేసిన చర్చ ఏమిటంటే మంత మనస్సుతో డైరెక్ట్ గా మననము చేయును మనన వ్యాపారంలో విషయమవుత అని చూసాం అంటే డైరెక్ట్గా ఇంద్రియములకు విషయం అవుతా ఇప్పుడు ప్రత్యక్షం కాకుండా అనుమానాల్ని స్వీకరిద్దాం స్వీకరించినప్పుడు కూడా సరిగ్గా మళ్ళీ ఇవన్నీ ఆర్గ్యుమెంట్లు అక్కడ వచ్చేస్తాయి ఇప్పుడు మంత తనను తాను డైరెక్ట్గా మననం చేయడా మనస్సు ఘట పటాజులను డైరెక్ట్గా మననం చేసినట్టుగా మంత తనను తాను డైరెక్ట్గా మననం చేస్తాడని మేము అంటలేదు మంత లింగము మనన లింగము చేత తనను తాను మననము చేయును అని అనుమానం చేతను నిర్ధరిస్తుంది కాబట్టి మనన వ్యాపారం ఉంటుంది మంత లేనిదే మనన వ్యాపారం ఉండదు మంత ఉంటుంది మనన వ్యాపారం ఉన్నది కాబట్టి మనన వ్యాపారం ఉన్నది కనుక మనన వ్యాపార లింగము చేత మంత మననము చేయబడును అని నేను చెప్పినట్లయితే అనుమానం చేత అలా నిర్ధరిస్తాము అని చెప్పినట్లయితే అప్పుడు మళ్ళీ ఇవే సమస్యలు వస్తాయి ఏ సమస్యలు వస్తాయి ఆత్మ రెండు ముక్కలు ఒక ముక్క మనన వ్యాపారం లింగము చేత మంతయు ఆత్మను అది మననము చేస్తుంది ఈ ఈ ఆత్మ మననము చేయబడే ఆత్మ అనుమాన ప్రమాణము చేత మంతవ్యముగా నిర్ధరింపబడిన ఆత్మ ఆత్మ అనుమాన ప్రమాణము చేత మంతగా నిర్ధరింపబడిన ఆత్మ ఒకే ఆత్మ ఇటు మంతగాను అటు మంతవ్యము గాను అనుమాన ప్రమాణము చేత నిర్ధరింపబడుట సంభవము కాదు కనుక ఈ సిద్ధాంతము కూడా పనికిరాదు రెండు ఆత్మలు వచ్చేస్తాయి ఇప్పుడు ఎలాగా లింగము చే మననము చేసే ఆత్మ లింగము చే మననము చేయబడే ఆత్మ అంటే రెండు ఆత్మలు వచ్చేస్తాయి ఇంతకుముందు ఆ లింగం అనే మాట్లాడకుండా డైరెక్ట్ ఇప్పుడు లింగం అనే మాట్లాడు ఏక ఏవ్ విధా పూర్వోక్తో దోష అంటే అక్కడ పైన రెండు పక్షాలు చెప్పారు మనన వ్యాపారమును చేసే మంట మన మనన వ్యాపారము డైరెక్ట్గా విషయమును మననం చేస్తూ ఈ మంతను ఈ మననము తిరిగి వెనక్కి తిరిగి మననం చేయలేదు అన్నప్పుడు ఈ మంతను మననము చేసే మరి ఒక మంత అది ఒక పక్షం అది డైరెక్ట్గా మననం చేసే ఈ మంత రెండు ముక్కలని ఒక ముక్క రెండవ ముక్కని డైరెక్ట్గా మననం చేసే పక్షం రెండవ పక్షం ఇప్పుడు ఆ రెండు పక్షాల్లో ఆ డైరెక్ట్ అనే మాట తీసేసి లింగం మాట పెట్టుకో పెట్టుకుంటే డైరెక్ట్గా మనము చేసేప్పుడు ఎలా అయితే మంత నిర్ధారితమొకట లేదో లింగము ద్వారా కూడా మంత నిర్ధారితమవుట సంభవము కాదు డైరెక్ట్ అప్రోచ్లో ఏ రెండు దోషాలు మనం పైన చెప్పబడినవో ఆ రెండు దోషాలు లింగాన్ని ప్రవేశపెట్టినా కూడా అలాగే ఉంటాయి ఏమిటనుకుంటున్నారు మరి పాఠం అంటారు నేను అంచేట అయితేనే వద్దు రా బాబు మిగతా ప్రసక్తులు చదువుకోండి అని నేను చెప్పాను ఎందుకంటే ఇది చాలా తలపోటు వ్యాపారం ఓకే అసలు తలపోటు ఇంకా మొదలు కానే లేదు ఇప్పుడు మొదలవుతుంది దీని మీద సిద్ధాంతి ఈ విధంగా కొట్టిపారేసాడు పూర్వపక్షిని ఎలా కొట్టిపారేశాడు అంటే ఏది కొట్టిపారేశాడు మీరు తర్వాత సవకాశంగా చూసుకుంటే మీకు ఏదైనా డౌట్ ఉంటాయి అడగండి విజ్ఞాత జీవాత్మ ఆ విధంగా మాకు అర్థమైపోతుంది అనే పూర్వపక్షి యొక్క కొట్టిపారేశాడు నువ్వు జీవాత్మనే నిర్ధారతీ నిర్ధారించలేవు మూడు ఆత్మలు ఎక్కడి నుంచి కొట్టుకొస్తావు దీని మీద మళ్ళీ పూర్వపక్షి ఒకే శంకర్లు ఎవరినెత్తుతున్నాడు ఇప్పుడు ఇక్కడ ఓకే ఓకే క్షేణ్ నా జ్ఞాయతే చే సమ ఆత్తి విద్యా శ్రోతావంత ఇలాది అయితే మీరేమంటున్నారు పూర్వక్ష అంటున్నారు సిద్ధాంతితో మీరేమంటున్నారు జీవాత్మనే దాన్ని నిర్ధరించడమే సంభవం కాదు అని మీరు తేల్చారు మేమనుకుంటున్నాం శ్రోతామంతా విజ్ఞాత జీవాత్మని అనుకుంటున్నాం అసలు ఆ విధంగా జీవాత్మ నిర్ధారింపబడ్డడు అని మీరు తేల్చినట్లయితే మరి అయితే అరణ్యతలో ఉపనిషత్తుకు ముందు ఏం చెప్పారంటే సమ ఆత్మేటి విజ్ఞాత్ ప్రత్యక్షంతో తేలుద్దామని ప్రత్యక్షంతో జీవాత్మను నిలబెడదామంటే అది కుదరదు అనుమానంతో నిలబెడదామంటే అది కుదరదు మరి అసలు జీవాత్మను నిర్ధరించుట కుదరనే కుదరనప్పుడు మరి ఆ ఇతరే అరణ్యకంలో సమ ఆత్మేటి విద్యాత్ సహ అది నా ఆత్మాని తెలియవలేము అని చెప్పారు అంటే మరి మరి తెలుస్తుందా తెలియదా ఆత్మ ఆత్మ తెలియలేకూడదు మననమంటే ఆత్మ తెలియలేకడదు ఆత్మ అనేది ఒకటి ఉందని తెలియట ద్వారా నిర్ధరించుట సంభవమే కాదు అన్నప్పుడు మరి సమ ఆత్మేటి విద్యాత్ అని మీరు చెప్పారు పైగా ఇంకా చెప్పారు శ్రోతామంతా ఇచ్చారు అని కూడా చెప్పారు ఆత్మ శ్రోతావంతా అని కూడా చెప్పారు ఇండి మేము అసలు ఇదేమీ కాదు అంటున్నాం కదా ఇది ఎలాగా ఏ పూర్వపక్ష ఓకే పెద్ద చికాక్ మీరు యూ హ్యాటు రైట్ ఇక్కడ పెద్ద చికాక్ ఉంది ఇటు ఇది పూర్వభక్ష సిద్ధాంత ఏమీ తేల్చడం కష్టం ఎవరు తేల్చలేకపోయాడు ఇంతవరకు ఆనందగిరి తేల్చలేకపోయాడు ఎవరు ఎవరు ఇంగ్లీష్ అయినా తేల్చలేదు ఆ తెలుగు ఆయన అసలు దీంట్లో ఆ తెలుగు ఆయన ఇలాంటి పేచీల్లోకి రాడు ఆయన ఆయన పైప్లైన్ రాసుకొని వెళ్ళిపోతాడు ఆయన ఎలా రాస్తాడంటే ఆయన రాసింది చదివితే ఈయన ఎలా రాస్తాడంటే ఊరికే ఊరికే ఉపన్యాస ధోరణ రాస్తాడు అక్కడున్న పంక్తులకి అనువాదం చేయదు సంసార జీవనకు కర్తృత్వభోక్తృత్వాదులు గలవనీయు అందువలన కేవల కర్తృత్వమే ఈశ్వరుని కండను కర్తృత్వ కేవల కర్తృత్వమే ఉంది ఈశ్వరునికి అది ఎక్కడా చెప్పలేదన్నమాట కర్తృత్వభోక్తృత్వాదులెంత మాత్రములైన ఔపనిషద ఆత్మ కండము సంసార జీవుడు భిన్నుడు విలక్షణుడు అని పూర్వపక్షలు అభిప్రాయపడి అంట మూడు ఆత్మలు ఏదో మొత్తానికి అంటే బాగానే ఆ వైలక్షణ్యము నిరూపింప శిక్షము కాదు అని సిద్ధాంతం భావము జీవుడు ఏ ప్రమాణమునుకునూ విషయుడు కాదు అట్టి అవిషయుడైన జీవునకు కర్తృత్వ భోక్తృత్వాలు గలవు అని తెలియజాలము కదా కనుక నీ వైలక్షణ్యము చూపశక్యము కానిదే సిద్ధాంతల భావము అని మొత్తం మీద తాత్పర్యం చెప్పేసి ఆశస్యం చేశాడు అనువాదం చేయలేదు ఓకే ఆత్మ తెలియకపోవటట్లు ఆత్మశ్రోత మంతా ద్రష్ట అదేష్ట అఘోష్ట విజ్ఞాత ప్రజ్ఞాత అని తెలియతున్నాము కదా అని పూర్వపక్షల వాదము అదేష్ట అనగా వర్ణాత్మకమైన శబ్దంలోను ఉచ్చరించున్నతడు అఘోష్టనగా ధ్వన్యాత్మక శబ్దంలోను ఉచ్చరించున్నతడు కనుక జీవుడు కర్త ఉంటామన్న ఒక లక్షములతో తెలియచున్నాడు కదా అని పూర్వపక్షుల భావము అని ఆనందగిరిలో మాటలు రాశాడు ఆయన తెలుగుతున్నాడు కాని అంతకు పూర్వవాక్యములో సేషా అశ్రుతో అమతో విజ్ఞాత అని ఉన్నది అనగా అతడు జీవుడు అశ్రుతుడు అమతుడు అవిజ్ఞాతుడు అని అర్థం అవిజ్ఞాతుడు తెలియడు అనే అర్థం అవిజ్ఞాతుడంటే తెలియడు అని అర్థం కాదు అవిజ్ఞాతుడు అంటే తెలియబడడు అని అర్థం అవిజ్ఞాతులు అంటే తెలియడు అని అర్థం కాదు కాగా తెలియను తెలియడు తెలియను తెలియ తెలియడు అనుట పరస్పర విరుద్ధము కదా అని సిద్ధాంతుల అభిప్రాయము అని ఇలాగా సిద్ధాంతుల అభిప్రాయం గౌరవ అభిప్రాయం దాటవేసేసుకుంటూ వెళ్ళిపోయాడు తప్ప ఎక్కడా కూడా కమిటెడ్గా ఆయన అనువాదం చేయలేదు నేను ఇంకా ఓటిగ చూస్తే అలాంటివన్నీ బయటపడే ఇప్పుడు దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్దాం కాబట్టి పూర్వపక్ష ఏమంటున్నాడంటే ఆత్మ జీవాత్మ ఆత్మన్నా జీవాత్మ నా ఒకటే చెప్ప అది శ్రోటా ఉంటా విజ్ఞాత అని నిర్ధరించుట సంభవమే కానప్పుడు ఆత్మైకి విజ్ఞ సహా మా ఆత్మాయికి విజ్ఞాతి అని చెప్పిన ఐతర ఆరంగిక వచ్చిన అని ఓ ప్రశ్న సరే దాని మీద సిద్ధాంతం అంటున్నాడు నన్ను శ్రోతృత్వాది ధర్మవాన్ ఆత్మ అశ్రోతృత్వాది చ ప్రసిద్ధం ఆత్మన అవునా సిద్ధాంతం అంటాడు చూడు ఆత్మ శ్రోతృత్వము మొదలైన వినుట అనే మొదలైన ధర్మములు కలది కాని ఆత్మ శ్రోత కూడా కాదు అని అని ప్రసిద్ధంగా ఉంటుంది ఆత్మయందు వినుట వినేది అగుట శ్రోతృత్వము వినేది అగుట అనే ధర్మములు అని చెప్పే మాటలు ఉన్నాయి ఆత్మ వినేది కాదు అని కూడా చెప్పే మాటలు ఉన్నాయి ఉన్నాయి కదా మరి అని సిద్ధాంతాలు కిమత్ర విషమం పశ్యసి విషమం పశ్యసి దీంట్లో నీకేదైనా విరోధం గడపట్టం లేదా అంటే పూర్వపక్షం ఏమన్నాడంటే సమ ఆత్మేటి విద్యా శ్రోతానంత అని ఉపనిషత్వాక్యం అని శృతివాక్యములు ఉన్నవీ కనుక ఆత్మ తెలియబడుతుంది ఆత్మశ్రోతావంతాన్ని మేము నిర్ధారించేస్తాము దాంట్లో సమస్య ఒక లేదు అంటూ అంటున్నాడు అలాంటి కనుగరను ఆత్మ ఎందు శ్రోతృత్వాది ధర్మము చెప్పిన వచనము కలదు ఆత్మశ్రోత కానే అని చెప్పిన వచన వీటిల్లో నీకు ఈ విరోధాన్ని కనపట్టం లేదు మరి నువ్వు ఆ విరోధాన్ని చూడటం లేదా ఎద్యి తవన విషమం తిమతో విషమం ప్రతిభాతి నీ ఉద్దేశంలో నీకైతే దీంట్లో వైరుధ్యం నీకైనా కనపడటం లేదు ఓ పురోపక్షి నీకు వైరుధ్యమైనా కనబడటం నువ్వేమో సెటిల్ చేసేసి కూర్చున్నావు ఆత్మశ్రోతామంతా అని కానీ మరి శృతిలో ఆత్మశ్రోతాలు ఉంటా అని చెప్పే వచనాలు ఉన్నాయి ఆత్మశ్రోత కాదు మంత కాదు అని చెప్పే వచనాలు కూడా ఉన్నాయి ఈ వైరుధ్యాన్ని నువ్వు చూడొద్దా నువ్వు అసలు చూడటం లేదు నీకే వైరుధ్యమో కనపడటం కానీ మాకైతే స్పష్టంగా వైరుధ్యం కనపడుతూనే ఉంది ఆత్మశ్రోతామంతా అని నిర్ధారించి కూర్చోటంలో మాకు వైరుధ్యం కనబడుతూనే ఉంది కథం అది ఎలాగా ఏమిటి వైరుధ్యం కనపడుతోంది అని పూర్వపక్షుడు అడుగుతున్నాడు సిద్ధాంతిని యదా అసౌ శ్రోత సదానమంత యదా మంత సదాన శ్రోత మాకు వైరుధ్యం కనపడుతోంది ఎందుకంటే నువ్వు ఆత్మశ్రోతాలు ఉంటా అంటావు ఆత్మశ్రోత అయినప్పుడు మంత శ్రవణ వ్యాపారంలోనే ఫుల్గా నిమగ్నం అయిపోయినంటే ఇంకా మంత అవ్వడం మంత అయినప్పుడు శ్రోత కాబట్టి శ్రోతానంత అని సెటిల్ చేసేసి చోట ఎలా కుదురుతుంది కుదరదు కదా మాకు వైరుధ్యం కనపడుతుంది తత్ర ఏ వంశపి పక్షేనంతా కాబట్టి ఇది ఇట్లా ఉండగా అంటే శ్రోత అయినప్పుడు మంత కావటం లేదు మంత అయినప్పుడు శ్రోత కావటం లేదు అనే పరిస్థితి మనకి కనబడుతోంది కాబట్టి మనం ఏమని చెప్పాలి ఒక సందర్భంలో ఆత్మ శ్రోతామంతా అవుతుంది మరో సందర్భంలో ఆత్మ శ్రోత కాదు మంతా కాదు అని చెప్పాల్సి ఉంటుంది అంటే ఏమిటి యదా శ్రోత తదా నమంత అమంతైంది శ్రోత అయింది అమంతైంది తదా అశ్రోత శ్రోత మంతైంది అశ్రోత అంటే ఓ సందర్భంలో శ్రోత అయింది మంతైంది మరో సందర్భంలో అశ్రోత అయింది అమరాయింది అలా చెప్పాల్సి ఉంటుంది తాపి అన్యత్రాపి అంటేమిటి విజ్ఞాత ఆదేష్ట ఆఘోష్ట ఇలాగే లక్షలు చెప్పారు మీరు ద్రష్ట అక్కడ కూడా రెండేసి రెండేసి మీరు యదా ద్రష్ట తదాన విజ్ఞాత యథాన విజ్ఞాత ప్రధాన ద్రష్ట కాబట్టి ఒక పక్షంలో ద్రష్టావిజ్ఞాత అవుతుంది ఇంకో పక్షంలో అవిజ్ఞాత అద్రష్ట అవుతుంది అని మీరు చూసుకోవాల్సి ఉంటుంది తదా శ్రోతృత్వాది ధర్మవాన్ ఆత్మ అశ్రోతృత్వాది ధర్మవాన్ వాశయస్థానే కథంతవన వైషమ్యం కాబట్టి ఈ రకంగా మాకు స్పష్టంగా ఒక సమస్య వచ్చి కూర్చున్నది ఏమిటంటే ఆత్మ శ్రోతృత్వము శ్రోతృత్వము మంత్రుత్వము విజ్ఞాతృత్వము మొదలైన ధర్మములు కలవిగాను ఉంటోంది అశ్రోతృత్వము అమంతృత్వము అదృష్టృత్వము మొదలైన ధర్మములు కలవిగాను ఉంటోంది ఇందుకే ఆత్మ శ్రోతృత్వాది ధర్మములు కలదయా లేక అశ్రోతృత్వాది ధర్మములు కలదయా అనే సంశయాల్లో మనం కొట్టుమిట్టులాడుతూ ఉంటే నీకు ఈ సమస్యలు ఏమి పట్టవు ఈ వైషమ్యాలు నీకేమీ తోచవు నువ్వేమో ఆత్మశ్రోతావంతాన్ని నిర్ధారం చేసుకుని చూసుకుని కూర్చున్నాను ఏమిటి అని అడుగుతున్నాను నేను చెప్పి మాటలు కొంచెం తర్వాత ముందుకు వెళ్ళి కూతురుగా ఇంటి దగ్గర చూడాలి ఇక్కడ లేఖక ప్రతిలో యదైవం తదా శ్రోతృత్వాది ధర్మవాన్ ఆత్మా అని కొన్ని పుస్తకాల్లో అనాత్మా ఈ ఆచార్యుడు ఆత్మ అనే పాఠం తీసుకున్నాడు అనాత్మ అనే పాఠం తీసుకుంటాడు కొన్ని పుస్తకాల్లో అలా ఉంది ఆ లేఖకుడు ఆ రాశివాడు ఆత్మానికి ఒక పుస్తకంలో పెట్టాడు ఒక చోట రాసి పెట్టారు ఇంకో చోట అనాత్మాని రాసి పెట్టారు ఇవి రెండులో ఏ పక్షం తీసుకుంటారు శంకర్లో ఏం రాశాడో దేవుడు జరిగారు ఆయనకే తెలియాలి దేవునికి తెలియాలి ఇది మనం ఏం తీసుకోవాలి ఆత్మాని తీసుకుంటే నత్యక్షేణ నాప్యనుమానైన జ్ఞాయతే కథముచ్యతే సమ ఆత్మేతి విద్యాది కథంచ శ్రోతాంత అనేది పూర్వపక్షం అవుతుంది నన్ను శ్రోతృత్వాది ధర్మవాన్ ఇత్యాది సిద్ధాంతం అవుతుంది అనాత్మాన్ని ఈ పూర్వపక్ష సిద్ధాంతముల వ్యవస్థంత తల్లకిందులైపోతుంది మళ్ళీ పూర్వపక్షం ఎక్కడ వరకు సిద్ధాంతం ఎక్కడ వరకు అని వేరే వర్కౌట్ చేసుకురావాలి ఫైనల్గా మంత బుద్ధి మనస్సు విజ్ఞాత బుద్ధి ఆత్మసాక్షి అది ఫైనల్ సిద్ధాంతం కానీ దీన్ని ఇక్కడున్న పెరాలను సెటిల్ చేయడానికి ఆత్మన అనే ఆత్మ ఆత్మ అనే మాట ఏది కలదో ఆత్మ అనే మాట దగ్గర అనాత్మ అనే మాటను పెట్టినట్లయితే అది అది నన్ను పైన మీరు చూడండి నన్ను శ్రోతృత్వాది ధర్మవాన్ ఆత్మ అశ్రోతృత్వాది చె ప్రసిద్ధం అనాత్మన అని అక్కడ ఇక్కడ కాదు అక్కడ అనాత్మనహ అని ఒక పక్షము ఆత్మనహ అని ఒక పక్షము ఆత్మనహా అనే పక్షం తీసుకుని నేను పాఠం చెప్పేశాను నేను సచిదానంద్ర గారిని ఫాలో చెప్పేశాను ఆనందగిరి ఏం చేసేదంటే ఆత్మనహా అనే పక్షాన్ని అనాత్మనహా అనే పక్షాన్ని రెండింటినీ గ్రహించి వ్యాఖ్యానం చేశాను ఆత్మనహా అనే పక్షంలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఉంటుంది పూర్వపక్ష సిద్ధాంతముల తె వ్యవస్థ అనాత్మనహా అనే పక్షం పెడితే ఇప్పుడు ఇంతవరకు పూర్వపక్షాన్ని మనం అనుకున్నాం అవి కాకుండా అదంతా మారిపోతుంది ఇది పూర్వపక్షం అనుకున్నది పూర్వపక్షం కాదు దాంట్లోకి ఇంకోకం తయారవుతుంది సిద్ధాంతంలోని పోతాయి సిద్ధాంతం చిన్నదవుతుంది అది వేరే వ్యవస్థ తయారవుతుంది ఇప్పుడు ఆత్మనహ అనే సచిదానంద్రహంజమే పక్షాన్ని మనం అనుసరించాలా లేక ఆత్మనహ అనాత్మనహ అని రెండు లేఖ రెండు పురతులను పెట్టుకుని రెండు పాఠములను పెట్టుకుని ఆనందగిరి వేసినటువంటి ప్రయత్నం అనేది కలదో దాన్ని ఏం చేయాలి అని నేను దాని మీద చేశాను ఈయన అసలు సమస్య ఒకటి ఉందనే సూచన కూడా ఎక్కడ పెట్టలేదా ఆయనకు అర్థం కాలేదది నాట్ ఫాలో అయింది దీని మీద ఒక రకమైన వ్యవస్థ చేసిన క్రెడిట్ ఈ పుస్తకానికి వస్తుంది ఈ వెంకటరామయ్య ఈయన అభిప్రాయం ఏమిటంటే అనాత్మనహ అనే పాఠము అనవసరం తప్పది తీసేయండి ఆత్మనహా అనే పాఠమే పెట్టుకోండి సచిదానందేంద్ర సంగమైన అభిప్రాయం కూడా అదే ఆత్మనహా అనే పాఠమే పెట్టుకుని ఆయన ప్రింట్ చేయించుకున్నారు ఆనందగిరి రంగు పెట్టాడు ఏమండి నేను దీన్ని బాగా స్టడీ చేసి పెద్దల దగ్గర కూర్చొని కింద మీద పడి కుష్టి పట్టి నేను కూడా అనాత్మనహ అనే పక్షాన్ని విడిచిపెట్టేసి ఆత్మ అనే పక్షాన్నే పెట్టుకుని నేను మీకు పాఠం చెప్పాను ఓకే నాకు ఏమనిపించిన నా పర్సనల్ ఒపీనియన్ ఏమిటంటే పాఠాలు ఎన్నున్నా ఇక్కడ చర్చంతా ఆత్మ గురించే తప్ప అనాత్మ అనే మాట మొత్తం నాలుగు పేజీల్లో ఎక్కడా రానే లేదు సడన్గా ఇక్కడ అనాత్మనహ అనే మాట పెట్టడం అనవసరం ఆత్మనహాని పెట్టుకుని మనం నడిపిద్దాము అని నేను నడిపించి చెప్పాను మీకు ఒప్పుకుంటే ఈ రెండు పాఠాలు పెట్టుకోండి ఈ పాఠంలో ఏది సిద్ధాంతం ఏది పూర్వపక్షం ఏది సిద్ధాంతం రాసి పెట్టుకోండి ఆ పాఠంలో ఏది పూర్వపక్షం ఏది సిద్ధాంతం అని రాసి పెట్టుకోండి రెండింటినీ బేరీకి వేసుకుని మీరు ఏమైనా సెటిల్ చేసి ఒప్పుకున్నట్లయితే చేయండి దానికి ఆనందగిరిని సహకరిస్తుంది ఆనందగిరి ఏదో కొంతవరకు చేశారు నాకైతే తలపోటు వచ్చింది అది సరిగ్గా చేయలేదు ఆనందగిరి అని నాకు అనిపించింది ఫైనల్గా ఆనందగిరి ఏమన్నాడంటే ఇవన్నీ కూడా చాలా చికాట్లో ఉన్నాయి ఈ లేఖక దోషాలతో నిండి ఉందని కూడా ఆయన కూడా చేతులు ఎత్తేసాడు ఇది ఓకే మొత్తానికి ఇంతవరకు చెప్పినదే నేను కొనసాగిస్తూ ఉన్నాను కాబట్టి ఒక సందర్భంలో ఆత్మయందు శ్రోతృత్వాది ధర్మాలు ఉంటున్నాయి ఇంకో సందర్భంలో ఆత్మైనడు అశ్రోతృత్వాది ధర్మాలు ఉంటున్నాయి ఈ రకమైన వైషమ్యం మనకి ఎదురుకుండా వాక్యాల్లో కనపడుతూ ఉంటే ఓ పూర్వపక్షి నీకు ఇదేం కనపడటం లేదా నువ్వు కేవలము శ్రోతలంతా అని చెప్పేసి చేతులు చేసేసి ముందుకు వెళ్ళిపోతున్నవే అని సిద్ధాంతి అంటున్నాడు యాన దేవదత్త ప్రధాన స్థాత గంతైవా ఇప్పుడు దేవదత్తులు ఉన్నాయి ఇప్పుడు వాడు గంతయా స్థాతయా వాడు వెళ్ళేవాడా ఉండేవాడా అంటే ఎప్పుడు వెళ్తున్నాడో అప్పుడు గంతయే గాని స్థాత కాదు స్థాయివ ఎప్పుడు నిలబడి ఉన్నాడో అప్పుడు స్థాపయే కానీ గంత కాని అంటే ఆత్మ విషయంలో కూడా అలాగంటి సమస్య వచ్చి పడినది తదా అస్య పక్ష నిత్యం స్థాతృత్వం తద్వత్ అప్పుడు మనం ఏం చెప్పాల్సి ఉంటుంది ఈ దేవదత్తులకు అస దేవదత్త పక్షే ఏ గంటృత్వం స్థాతృత్వం ఒక సందర్భంలో మాత్రమే గంతృత్వం మరో సందర్భంలో మాత్రమే స్థాతృత్వం పక్షే గంతృత్వం పక్షే స్థాతృత్వం అని చెప్పుకోవాల్సి ఉంటుంది లేదా చూడండి దేవదత్తునికి గంతృత్వము నిత్యము కాదు స్థాతృత్వము నిత్యము కాదు అని చెప్పుకోవాల్సి ఉంటుంది అలా చెప్పుకోవాల్సి ఉంటుంది అలాగే మరి ఆత్మ విషయంలో కూడా పక్షే శ్రోత పక్షే అశ్రోత పక్షే మంత పక్షే అమంత అని చెప్పాల్సి ఉంటుంది లేదా ఆత్మకి శ్రోతృత్వము నిత్యము కాదు అశ్రోతృత్వము నిత్యము కాదు మంత్రుత్వము నిత్యము కాదు అమంతృత్వము నిత్యము కాదు అని మనం చెప్పాల్సి ఉంటుంది ఇలాంటి సమస్యలు ఇంకొంటే వీటన్నిటినీ పట్టించుకోకుండా శ్రోతాలంతా జీవాహ ఆత్మ ఉన్నది మూడు ఆత్మ మొదటి ఆత్మ నువ్వు ఎలా చేస్తావు ఈ ఆత్మ దగ్గరే నువ్వు చతికిలబడితే ఇంకో రెండు ఆత్మల గురించి నువ్వేట్టు మాట్లాడేది ఇక్కడ గురించి సెటిల్ చేయలేకపోయిన ఆ హిరణ్య గర్భ ఆత్మను మీరుగుణ పరబ్రహ్మాత్మను ఏమై చేస్తాడు అనే అభిప్రాయం ఇప్పుడు దీని మీద ఒక సమస్య వచ్చింది ఏమిటో సమస్య శ్రోతృత్వం అనేది ఆత్మకి ఒకప్పుడు ఉండే ధర్మము ఒకప్పుడు శ్రోత ఒకప్పుడు అశ్రోత అంటున్నారు కదా కాబట్టి ఆత్మకు శ్రోతృత్వము ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు ఉండదు అని మనం ఒక రకంగా సిద్ధాంతి చెప్పినట్లయినది దాన్ని ఫర్దర్ గా మోడిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ మోడిఫికేషన్ చేస్తున్నారు అత్రి ఈ విషయంలో పత్రాం చేస్తున్న విషయ ఈ ఇక్కడ విషయం ఏమిటో తెలిసిన ఆత్మ అనేది మంత విజ్ఞాత అగుణ కాదా అనేది విషయం అవుణం ఈ మంత్రం ఇలా చెప్పింది అని పూర్వపక్షి తేల్చి కూర్చున్నాడు సిద్ధాంత్ అంటున్నాడు అలాగే తేల్సలేదు అది పక్షే మంత్రత్వం పక్షే అమంత్రవం పక్షే విజ్ఞాతృత్వం పక్షే అవిజ్ఞాతృత్వం అలాగంటే వైషమ్యాలు వస్తున్నాయి అని సిద్ధాంత్ అన్నాడు సిద్ధాంత్ కూడా ఎన్ని తేల్చలేదంతవరకు ఈ సందర్భంలో కాణాదాదయ కాణాద అంటే వైశేషికులు ఆదిశిద్ధించేత నైయాదికులు వీళ్ళు ఈ విధంగా ఈ సమస్యని పరిశీలిస్తున్నారు పర్శంటే చూడడం చూడడం అంటే పరిశీలిస్తున్నారు ఏ విధంగా పరిశీలిస్తున్నారు పక్ష ప్రాప్తైన ఈ వర్షోతృత్వాదినా ఆత్మంతా ఇచ్చాది వాళ్ళు ఏం చేశారంటే మోడిఫై చేసుకున్నారు సిద్ధాంతి రకమైన పేచీ పెట్టాక వాళ్ళు మోడిఫై చేసుకున్నారు అంతకు ముందు ఏమన్నారు జబర్దస్త్ ఆత్మ శ్రోతాను అంటా అన్నారు కదా ఇప్పుడు ఏమంటున్నారు ఉదయవా అర్థమైంది ఆత్మ హండ్రెడ్ పర్సెంట్ శ్రోతామంతా కాదు అంటే అట్ ఆల్ టైమ్స్ శ్రోతానంతా కాదు ఒక పక్షంలో మతికే శ్రోతామంత ఏ పక్షంలో శ్రోతయో ఆ శ్రోత ఏ పక్షంలో మంతయో ఆ పక్షంలోనే కాబట్టి శ్రోతృత్వ మంత్రుత్వములు ఆత్మకు పక్షప్రాప్తములు అని మేము అంటే సిద్ధాంతి లేవనెత్తగానే వైషమ్యము వాళ్ళు అర్థం చేసుకుని దారికి వచ్చినారు ఓకే దాన్ని ఇంకొంచెం వివరిస్తున్నారు సంయోగత్వం అయ్య ఊగపద్యం చానస్ ఆచక్షతే ఆచక్షతే బహుజనం ఆచక్షే అచక్ష ఆచక్షతే ఈ కాణాదాదులు ఏం చేస్తున్నారంటే జ్ఞానము గురించి రెండు లక్షణాలు చెప్పారు వాళ్ళు జ్ఞానం అంటే ఆత్మేన జ్ఞానం అంటే ఆత్మే ఎందుకంటే శ్రోత అంటే జ్ఞా శ్రవణ జ్ఞానము కలది అని అర్థం శ్రవణ జ్ఞానమును కలిగి ఉన్నది అని జ్ఞానం జ్ఞానం నిర్ధరిస్తే ఆత్మ నిర్ధరించినట్టే అవుతుంది వాళ్ళు జ్ఞానమునకు రెండు లక్షణాలు ఉన్నాయి ఒకటి ఆత్మ మన సంయోగజం జ్ఞానం అని ఒక లక్షణం చెప్పారు జ్ఞానం అనేది ఆత్మ చైతన్యము అది జ్ఞానస్వరూపము లోపల కూర్చొని ఉంటుందని వాళ్ళు ఏమవు జ్ఞానం పుడుతుంది వీళ్ళు పుట్టుక వాదులు ఆరంభవాదులు అన్నీ పుడతాయి మామూలుగా బయట పిల్లలు పుట్టడమే కాదు లోపల జ్ఞానం కూడా పూడుతుంది ఎలా పుడుతుంది లోపల ఆత్మ ఉంటుంది మనస్సు ఉంటుంది వాళ్ళ ఆత్మ ఉంటుందని పక్షప్రాప్తమైన ఆత్మ ఉందిగా ఈ ఆత్మ వాళ్ళు మనస్సుతో కలిసినప్పుడు జ్ఞానం పుడుతుంది ఓకే అని సంయోగజత్వము ఆత్మ మనస్సంయోగము చేత పుట్టుట అనే ధర్మము జ్ఞానములకు కలదు తర్వాత అయౌగ పద్యం జ్ఞానములు రెండు ఒకేసారి పుట్టవు అని తమలపిల్లలు పుట్టినట్టుగా రెండు జ్ఞానములు ఒకేసారి పుట్టవు మీరు సాధారణంగా మీరు లోకంలో చూసుకోండి ట్విన్స్ ఎక్సెప్షనే రూల్ సింగిల్ చైల్డేగా వీళ్ళ వీళ్ళకి ఇంకా క్విన్స్ అనేది ఉండదు కదా ఓకే జ్ఞానం పుడుతుంది అయౌక పద్యము అంటే ఏమిటి శ్రవణ జ్ఞానం పుట్టినప్పుడు శబ్దజ్ఞానం శ్రవణం వల్ల కలిగే జ్ఞానం శబ్దజ్ఞానం శబ్దజ్ఞానం పుట్టినప్పుడు రసజ్ఞానం పుట్టదు రసజ్ఞానం పుట్టినప్పుడు పర్వత వన్మానం భూమాతనే అనుమాన ప్రమాణజన్యమైన వన్ జ్ఞానం పుట్టదు ఒక జ్ఞానమే పుడుతుంది రెండు జ్ఞానములు ఒకేసారి పుట్టదు అని వాళ్ళు సిద్ధాంతం వాళ్ళ పెద్ద సిద్ధాంతం అది అయౌగపద్యం అయ్యుగపత్ అంటే ఒకే పర్యాయము రెండు జ్ఞానములు రెండు పుట్టము అది జ్ఞానం యొక్క స్వభావము అని వాళ్ళు చెప్పారు వాళ్ళు ఏమన్నారంటే దానికి శృతిని కూడా పోటీ చేశారు రెండు జ్ఞానములు ఒకేసారి పుట్టము అన్నారు దర్శయంతి అన్యత్రమనా అభూవం నా దర్శం ఇత్యాది అది శృతి నే నా మనస్సు వేరే ఎక్కడో ఉన్నది అందుగురించి ఇక్కడ ఏముందో నేను చూడలేదు అని వీళ్ళు అంటున్నాను ఇక్కడే ఉందో చూడడం అంటే రూపజ్ఞానం మనస్సు ఎక్కడో ఉందంటే అది మనన మనల జ్ఞానము పుట్టిందే తప్ప రూపజ్ఞానం పుట్టలేదు అంతే కదా మనల జ్ఞానం ఉన్నప్పుడు రూపజ్ఞానం పుట్టలేదు దాన్ని బట్టి మనకేం తెలిసింది రెండు జ్ఞానములు ఒకేసారి పుట్టవు అని శృతి వాక్యాన్ని ఉదహరించారు తర్వాత న్యాయ సూత్రాలు ఉన్నాయి ఆ గౌతమ్మ మహర్షి రాసిన సూత్రాలు ఓ సూత్రం ఉంది యుగపద్యానాపత్తి మనస్యం అని న్యాయం అంటే యుక్తి వాళ్ళు లింగం అంటే అనుమాన ప్రమాణం చేత సాధించారు కదా దాని చేత యుక్తి సిద్ధం మనస్సు అనేది అసలు ఉందని ఎలా తెలిసిందే మనస్సు అనేది ఉందని ఎలా తెలిసింది కన్ను ఉందని తెలిసిందే రూపజ్ఞానం కలుగుతుంది శవి ఉందని తెలిసింది శబ్ద జ్ఞానం కలుగుతుంది కనుక మనస్సు ఉందని మీకు ఎలా తెలిసింది అంటే కాదు వాళ్ళు ఏమన్నారంటే రెండు జ్ఞానములు ఒకేసారి పుట్టకపోవడము అయోగ్య పద్యము మనస్సు ఉందని నిర్ధారించుటకు హేతువు అనుమాన ప్రమాణం చేతను మనస్సును స్థాపించారు వాళ్ళు అనుమానం మనస్సు ఏం కనబడేది కదా అనుమానం చేతను మనస్సును నిరూపించిన మనస్సు ఉండి ఉండాలి ఇప్పుడు పర్వతో అభిమాను మాత్రన్నప్పుడు మన్య ఉండి ఉండాలి పోవస్తోంది కనుక అని అనుమాన ప్రమాణం చేత సాధించేటట్లుగా మనస్సు లోపల ఉండుండాలి ఎందుకో తెలిసిన మనస్సు లేదనుకోండి కంటితోటి శబ్ద రూపజ్ఞానము చెవితోటి శబ్దజ్ఞానము ఏకాలంలో ఒకే క్షణంలో కలగడానికి అభ్యంతరమేమున్నది కన్ను తెరిచింది చెవులు శబ్దమును గ్రహించటకు సిద్ధంగా ఉన్నాయి అదే క్షణంలో రూపము ప్రూపము ఎదురుపడింది శబ్దము వచ్చినది రూపజ్ఞానం కలిగిపోతుంది శబ్దజ్ఞానం కలిగిపోతుంది ఇది ఎలాగంటే రెండు వేరు వేరు ఉన్నాయండి ఒకటేమో బియ్యాన్ని ఆడుతుంది ఇంకోటి పప్పులను ఆడుతుంది అవి రెండు వేరు వేరు ఒకే కాలంలో బియ్యాన్ని ఆడికి బియ్యాన్ని ఆడేస్తుంది పప్పులు నాడి పప్పులు నాడేస్తుంది సమస్య ఏంది సమస్య లేదు కానీ ఆ ఒకే బెల్ట్ ఉందనుకోండి సపో ఆ రెండు మిషన్లకి ఒకే బెల్ట్ ఉందనుకోండి ఇంకొక పంపేదో అంచేసి ఆ బెల్ట్ని బియ్యానికి తగిలిస్తే బియ్యమే ఆడుతుంది పప్పులు ఆడుతుంది ఆ బెల్ట్ని తీసి పప్పులకి తగిలిస్తే పప్పుే ఆడుతుంది బియ్యం ఆడుతుంది కాబట్టి వాడు కనుక ఏముండ నేను బియ్యము పప్పులు రెండు ఒకేసారి ఆడలేను విడివిడిగా వేరు వేరు సమయాల్లో ఆడాల్సి ఉంటుంది అని చెప్పాడంటే దాని అర్థం ఏంటంటే ఈ రెండు ఇండిపెండెంట్ మెషిన్లు కావు ఈ రెండింటినీ నడిపించే బెల్ట్ ఒకటి వేరే ఒకటి ఉన్నది అని మీకు మీరు కనపడకపోయినా చెప్పచ్చు ఇక్కడ పరిస్థితి అది అంటే దీన్ని ముందు ఒకటి మీరు అంగీకరించాలి ఏమని శబ్దజ్ఞానం ఉన్నప్పుడు రూపజ్ఞానము లేదు రూపజ్ఞానం ఉన్నప్పుడు శబ్దజ్ఞానము లేదు ఉండవు అని అంగీకరించాలి అని అంగీకరిస్తే దాని అర్థం ఏమిటి మనస్సు అనేది లోపలోహింగి ఉండాలి ఆ మనస్సు కన్నుతో కలిసినప్పుడు రూపజ్ఞానం కట్టి కలిగింది కనుక మనస్సు కన్నుతో కలుసుకున్నప్పుడు చెవితో కలుసుకోలేదు కనుక శబ్దజ్ఞానం కలగదు కన్నును విడిచిపెట్టేసి మనస్సు స్థితితో కలిసినప్పుడు అలైన్మెంట్ అయినప్పుడు శబ్దజ్ఞానం కలుగుతుంది ఆ టైంలో రూప జ్ఞానం కలుగుతుంది మనస్సు అనేది తగులుకున్నప్పుడు మాత్రమే ఆయా జ్ఞానములు కలుగుతాయి కాబట్టి మనస్సు అనేది ఒకటి ఉన్నది అనేది లేని పక్షంలో అన్ని జ్ఞానములు ఏకకాలంలో కలిగి ఉండేది కానీ కలుగుటలేదు అని వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఈ ఆర్గ్యుమెంట్ మీకు అర్థమైందా సినిమా చూస్తూ టిఫిన్ తినేశాడనుకోండి ఆ టిఫిన్ రుచి మీకు తెలియకుండా రుచితో సంబంధం లేకుండానే తినేస్తారు బిజినెస్ బిజినెస్ జనరర్స్ అని ఉంటాయి వాడు ఆ బిజినెస్ కబుర్లు చెప్తూ మొత్తం అంతా తినేస్తారు తర్వాత నేను తిన్నానా అని తింటాను కాబట్టి వాళ్ళ లాజిక్ అయితే నాకు ఆశ్చర్యమనే అనిపించింది ఇప్పుడు అనిపించడం నాకు అప్పుడే అనిపించింది ఓరు వీళ్ళ లాజిక్ కోలా ఎందుకంటే మనస్సు అనేది ఒకటి లేదు అంటే మనస్సు యొక్క ఆవశ్యకతనే లేదు మనస్సుతో సంబంధం లేకుండానే శబ్దజ్ఞానం కలిగిపోతుంది రూపజ్ఞానం కలిగిపోతుంది అన్నప్పుడు ఈ జ్ఞానములన్నీ ఏకకాలంలో కలగాలి ఎందుకంటే దేనికి ఇంద్రియములు దానికి ఉన్నాయి కలగాలి అలా కలగటం లేదు అంటే లోపల మనస్సు ఒక బెల్ట్ ముందు ఉండాలి అది కన్నుకు తగిలిస్తే శబ్దజ్ఞానం రూపజ్ఞానం కలిగింది చిరిగి పెడితే శబ్దజ్ఞానం కలిగింది అలాంటి బెల్ట్ వ్యవస్థ గురి ఉండాలి ఆ బెల్ట్ పేరే మనస్సు అని చెప్పారు వాళ్ళు ఓకే కాబట్టి పక్షంలోనే శ్రోతృత్వం పక్షంలోనే మంత్రత్వం ఆత్మకు కాబట్టి శ్రోతృత్వ మంత్రత్వములు ఆత్మకు కాదాటిక్ గుణములే తప్ప నిత్య గుణములైతే కావు అని వాళ్ళు చెప్పారు వాళ్ళ సిద్ధాంతాన్ని కోట్ చేసి దీని మీద వేదాంతుల దాన్ని ఖండించి వేదాంతులు దాన్ని చెప్తారు అది రేపు క్లాసులో చూద్దాం పూర్ణముదూర్ణ పూర్ణ పూర్ణముద చి